నూట పదహారు బాధలేని బోధ బ్రతికిన నన్నాళ్ళు ఈ భావమెరిగి తిరుగు భాగ్యశాలీ హరిహరాదులకు అధికుండుతానయ అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములో ప్రారబ్ధకర్మను జీవునిచేత అనుభవింపజేయుమధర్మరాజువై అహముగలవానికి ఆగామి కర్మను తలకెక్కించడములో చిత్రగుప్తుడవై చలామణియగు ఓ ఆత్మ వినుము కర్మ బాధలను లేకుండా చేయు కర్మ కర్మరాహిత్య బోధను తెలిసినవాడు అదే భావములో తన జీవితమంతా గడుపును జీవితమంతా గురువు ద్వారా తెలుసుకొన్న పరమాత్మ మార్గమును అనుసరించుట వలన కర్మ అంతయు నశించిపోయి చివరికి మరణము పొందును తరువాత వాడు పుట్టడు కనుక అదే వానికి చివరి మరణము అగును చివరి మరణము పొంది వాడు అప్పుడు పరమాత్మలోనికి ఐక్యమైపోవును అప్పుడు పరమాత్మ ఏమిటో ఎలాగుందో దాని భావము ఏమిటో తెలియను పరమాత్మలోనికి చేరు వరకు ఎవరికీ పరమాత్మ ఏమిటో తెలియదు అనుకున్నాము కదా పరమాత్మ మార్గము కూడా ఒక్క గురువుకు తప్ప మిగతా బోధకులకు తెలియదు అన్నాము మిగతా బోధకులు గురువుల వలె వారి నోటి నుండి స్వచ్ఛమైన పరమాత్మ జ్ఞానము రాక దేవతలకు సంబంధించినది మరియు పురాణములకు సంబంధించిన జ్ఞానము మతములకు సంబంధించినది మొదలగు విషయములే వచ్చుచుండును గురువు వద్ద అటువంటి విషయములు కాక జీవుడు ప్రక్కమార్గమును చూడనట్లు బోధలుండును అటువంటి దేవతాతీత బోధలు తెలిసినవాడు దేవతల కంటే అధికుడై హరిహరాదులను మించివుండును